గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి భో ిగుణర సద్గురు నమామి నమోం బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవరహిత ప్రజాఘన ప్రత్య్రమవాహమస్ అహం పదార్థర సదాశివస శర్యమాదాపర్యంకా వందేరు పర పర गुरु निज गुरू पर सद्गुपरब्रह्मणे नम हरि ओ श्री गुभ्यम हरि ओ अचलक्षण पुट्टुट గిట్లేకను పుటే గిటేరు కాడి మరుగ చట్టువలే కదల కుంను బయల్ dirigi bhavam ragunam yerukale ka sevim padagunam vattiya ashala cheta patu ను ఈ గో నోట గటిగా తెలుసుక భావిం పదగును ఎరుక లేక సేవింబ పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఇరుక ఓడి మెరుగకను చట్టువలే కథలకొండ బట్టబయల్ ఇట్టిదిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును వట్టి ఆశాలత వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశికు నోట గట్టిగా దగును తెలుసుకుని భావింపదగును ఎరుకలేక దగును ఇది పదవి భజన గుట్టుట గిట్టుట లేకను మనమందరం సాధారణంగా దేహదారులమైనటువంటి వారం కాబట్టి దేహదారులకెల్లా ఒక పేరు కలవు అన్నగత ప్రాణ ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు కూడా దేహదారులు వీటికి ఆకలి దప్పిక నిద్ర అనేవి సహజం వీటికి పుట్టుట గిట్టుట అన్నది కూడా సహజం అయితే మరి ఇందులో ఇంకా విచారించదగినది ఏముందండి తప్పక సర్వజేవరాసి వారి వారి సృష్టి ధర్మానుసారం పుడుతున్నాయి కొంతకాలం వ్యవహరిస్తున్నాయి మరలా గిట్టుతున్నాయి ఇందులో అంత విచారించదగిన అంశం ఏమున్నది అని ఆలోచిస్తే అసలు ఈ పుట్టటం గిట్టడం మనిషికి మిగిలిన జీవరాశులకి సమానమే కదా అయితే మరి అధికో విశేష మానోడి విశేషం ఏముంది ఇందులో ఇలా మిగిలిన పశువుల పశు పక్షియాదుల వలె దిమ్ పుడుతూ గిడుతూ పుట్టలోని చెదలు పుట్టవా గెట్టవా అన్నట్టుగా పుడుతూ గిడుతూ ఉండటమేనా అని మహర్షులు జాగ్రత్తగా తపస్సు చేసి విచారణ చేసి అధ్యయనం చేసి సృష్టి ధర్మాలని బాగా నిర్ధారణగా తెలుసుకుని కొన్ని అంశాలని మనకు చెప్పే అందులో ఏమిటంటే దేహతాదాప్యత బుద్ధి చేత జీవించే మానవులకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నటువంటి ఎక్కువ పిరమిడ్ ఏదైతే ఉందో ఈ ఈ జీవరాశులన్నిటికీ కూడా దేహతాదాత్మ్యతా బుద్ధి విషయంలో పెద్దగా తేడా ఏమి లేదు కారణం ఏమిటంటే ఆహార నిద్రాభయములు పశువులకు మానవులకు సమానమే मरी इकड़ तेड़ उधिको विशेष एमटी विवेक पशु की मानवड़ की तेरा मरी विवेक तेड़ उवेक वाल प्रयोजन वेदात बोध लस्थात्र बोध उपनिषत् यानी भगवदगीता ब्रह्म सूत्री మొట్టమొదట ఈ షల్లింగ పద్ధతిగా విచారణ చేసే క్రమంలో ప్రయోజనాన్ని ముందు చెప్తారు ఏం తెలుసుకుంటావు ఏమవుతుంది నీకేమిటి ప్రయోజనం ఎందుకని అంటే నాకేంటి అని అడుగుతాడు మానవుడు నాకేంటి అన్నట్టు చూస్తుంది పశువు కాబట్టి ఈ నాకేంటి నేనేమిటి అన్నటువంటిది చాలా బలంగా పనిచేసేటటువంటి శక్తి మానవుడి అంతరంగంలో కాబట్టి అంతఃకరణ అంతరింద్రియ పంచకములు దాంట్లో జ్ఞాతని వేరు చేస్తే మిగిలిన నాలుగు అంతఃకరణ చతుష్ట మరి ఇవి ఎప్పుడు ఉంటున్నాయా ఒకప్పుడే ఉంటున్నాయా అని గమనిస్తే ఒకప్పుడు ఉన్నట్టు చూస్తున్నాయి ఒకప్పుడు లేనట్టుగా కనబడుతున్నాయి అవస్థాత్రయంలో ఆలోచనలు ఉన్నప్పుడు మనసుగాను బాగా విచారణ చేసేటప్పుడు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు జ్ఞాపకాల సమాహారంగా ఉన్నప్పుడు బుద్ధి చిత్తం అహంకారం అభిమానయుతమై బలంగా పనిచేసినప్పుడు అహంకారమని ఒకే మనసు అనేక పేర్లతో పిలువబడుతూ అయితే ఏది ఏమైనప్పటికీ ఇది సముద్రంలో తరంగములు తరంగములయందు నొరగ నొరగయందు బొడగా ఎలా అయితే ఒకదానిని ఆశ్రయించి ఒకటి పుడుతూ ఉన్నాయో సముద్రమన్నా తరంగమన్నా బుద్భుదమన్నా అన్నీ ఒకటే సాగరమన్నా అలలన్నా అలల మీద నురుగన్నా నురుగులో ఉన్న బుడగన్నా అన్నీ సముద్రమే తత్ కాలవత్ ఉన్నట్లుగా ఆభాసగా తోస్తున్నాయి సత్యానికి సాగర గర్భంలో తరంగము లేదు హేనము లేదు బుద్భుదము లేదు కాబట్టి కొన్ని శక్తుల యొక్క సంధి సమయంలో కానీ కొన్ని శక్తుల యొక్క ఆకర్షణ వికర్షణ బలాల మధ్యలో కానీ ఇవి ఉత్పన్నమవుతున్నాయి దీనికి రకరకాలైనటువంటి శాస్త్రపరిచర్యలు వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి సృష్టిలో అణు విద్యుదావేశంలో ధన విద్యుదావేశం అని రుణ విద్యుదావేశం అని పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని ఎలక్ట్రాన్లని ప్రోట్రాన్లని న్యూట్రాన్లని ఇంకా చాలా ఆయాన్లని రకరకాల సిద్ధాంతాలు వైవిధ్య వ్యాఖ్యానాలని ఎన్ని ఉన్నప్పటికీ ఆయా వాటి యొక్క శక్తుల యొక్క సంఘర్షణ శక్తుల యొక్క ఆకర్షణ వికర్షణలలో రక రకరకాలైన చలనములు ఏర్పడుతున్నవి సరే ఎన్ని ఏర్పడినప్పటికీ ఒక దేహం లోపల పెద్ద ల్యాబరేటరీలో ఎన్నో రకాలైన రసాయనిక చర్యలు జరుగుతూ ఉన్నప్పటికీ సుఖదుఖాది ద్వంద్వములు తోస్తూ ఉన్నప్పటికీ శీతోష్ణములు తోస్తూ ఉన్నప్పటికీ రాగద్వేషములు తోస్తున్నప్పటికీ అహంతా మమంతానే అభిమానములు తోస్తూ ఉన్నప్పటికీ తోచు కాలమునందే కలవు కానీ శేషమందు లేవు అనేది జీవిత సత్యం కాబట్టి ఇది నిలకడ మీద గమనించడమే ధ్యానం ధ్యానం ధ్యానం ధ్యానం అని ఎన్ని పద ఎన్ని పద్ధతి ఎన్ని పద్ధతులుగా బోధించబడినా ఆచరించబడినా నీవు సాక్షిగా నిలకడ చెంది నాటక దీప ప్రకరణము నాటక దీప ప్రకరణములో బోధించబడిన రీతిగా అది సీతారామాంజనేయ సంవాద పద్ధతిగా కానీ వేదాంత పంచదశ పద్ధతిగా కానీ వేదాంత పంచవింశతి పద్ధతిగా కానీ యోగ వాసిష్ట పద్ధతిగా కానీ ఇలా చాలా చోట్ల ఈ నాటక దీప ప్రకరణం వాడబడుతుంది అంటే అర్థం ఏమిటంటే ఒక కార్యశాల ఒక నాటకం జరుగుతోంది అనేక పాత్రలు రకరకాలైన హావభావాలు వ్యక్తీకరిస్తున్నాయి అరిషడ్ వర్గాల ద్వంద్వ ప్రవృత్తుల పాత్రోచిత ధర్మాల నటన నామ రూప క్రియలు ద్వారా వ్యవహరించినట్లు కనపడుతున్నది స్త్రీ పురుషుడు వేషం కట్టచ్చు పురుషుడు స్త్రీ వేషం కట్టచ్చు వ్యవహరించినట్లు కనపడవచ్చు ఏది ఎన్ని జరిగినా రంగస్థలం మీద తత్ప్రకాశవత్త ఏ రంగస్థలాన్ని ప్రకాశింపజేసే ప్రకాశము సాక్షీభూతము ప్రకాశం లేకుండా రంగస్థలం మీద ఏ నాటకము లేదు అట్లే నేనబడే ప్రకాశం ఈ దేహంలో ఉన్నంతసేపే ఇందు వ్యవహార రూప నామరూప నటన క్రియా వ్యవహారాదులెల్లా కాబట్టి తత్కాలవత్ మాత్రమే తోచబడేటటువంటివన్నీ ఆ భాష అని అపవాదం చేయాలి ఇలా దేహ తాదాత్మ్యతా బుద్ధిని అపవాదం చేయాలి చేస్తే ఇంద్రియ స్థాయి నుంచి తత్వస్థాయికి ఎదుగుతాం ఇంద్రియ స్థితుల నుంచి తత్వస్థితికి ఎదుగుతాం విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉండి రమించేటటువంటి భోగ జీవనం కలిగిన వారికి ఈ తత్వజ్ఞానం పొందే అవకాశం లేదు వాళ్ళ అధికారులు కాదు వాళ్ళకు ఆత్యంతిక శ్రద్ధ ఉండదు కేవలము విషయభోగోపరతి మాత్రమే జీవన ధర్మంగా కలిగి ఉన్నటువంటి పశుప్రాయమైనటువంటి జీవనం కాబట్టి ఏ ఇంద్రియం ఎప్పుడు ఏది అడిగితే ఆయా విషయాలను అందిస్తూ ఆ విషయాలలో ఏర్పడుతున్న సంవేదనలనే సుఖదుఖాలుగా భ్రాంతి చెందుతూ పచ్చిమరపకాయ బజ్జీ తింటున్నప్పుడు నాలుక సంతోషపడుతూ కళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆనందం కలిగిందని చెప్పాలా దుఃఖం కలిగిందని చెప్పాలో తెలియని సందిగ్ధావస్థలో ఇతరులు అడిగితే అభిమానాన్ని తగ్గించుకునే అవకాశం లేకుండా నేను ఆనందిస్తున్నానని బాగా దుఃఖిస్తూ చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇదంతా ఆయా ఇంద్రియ సంవేదనలను అభిమానయుతమైనటువంటి నిర్ణయ సరళికి జోడించి భ్రాంతిని గట్టిపరిచేటటువంటి పద్ధతి అవిద్యామోహమును గట్టిపరిచే పద్ధతి ఇలా ఉన్నంత వరకు పుట్టకా తప్పదు గిట్టకాప్పదు నేనుకు నిర్ణయం దేహమే కాబట్టి సరేనయ్యా పుట్టితే ఏమైంది పోతే ఏమైంది ఇప్పుడు నేను వెయ్యిసార్లు లక్షసార్లు అంటావేమో సరే పశువులే ఎన్నిసార్లు పుట్టినా ఎన్నిసార్లు పోయినా ఏమిటి పెద్ద ప్రయోజనం దానివల్ల ప్రయోజనం కాబట్టి మానవ జీవితానికి ధన్యత చెందించేటటువంటి లక్ష్యం ఏమైనా ఉందా మానవ జీవితాన్ని ఉత్కృష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జ్ఞానపరమైనటువంటి ఎందుకంటే నహి జ్ఞాన సదృశం పవిత్రమిహ విద్యే అని గీతావాక్యం కదా జ్ఞానమును పవిత్రం ఇంకోటి లేదు ఈ సృష్టిలో కాబట్టి జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞానం వల్ల ఒకటి తెలుసుకోవచ్చు ఆత్మజ్ఞానం పొందితే ఏమిటి ప్రయోజనం అని తెలుసుకొని పొందమంటున్నాడు బ్రహ్మజ్ఞానం పొందితే ఏమిటి ప్రయోజనం తెలుసుకొని పొందమంటున్నాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందితే ఏమిటి ప్రయోజనం తెలుసుకొని పొందమంటున్నాడు బయలుని దితే నిర్ణయం పొందితే బయలు యహ బయలు పరబయలు లోబయలు బట బయలు ఇలా బయలుకే అంత ఆంతరికమైనటువంటి అంతర్లీనమైనటువంటి స్థితులు బోధించబడుతున్నప్పటికీ సరే బయలు స్థితిని పొందితే ఏమిటి ప్రయోజనం తెలుసుకుని దాన్ని పొందువు కాబట్టి ప్రయోజనం ముందు చెప్పి నిన్ను ఆ సంసిద్ధపరిచేటటువంటి పద్ధతి వేదాంత పద్ధతి ఆ రీతిగానే పూర్వ అధ్యాయంలో గొలు శిష్య అన్యోన్య దర్శనంలో ఎట్లా ఇదే నిజ గురు వాక్యం ఆశీర్వచన రూపంలో చెప్పబడిందో మొదలచలము ఎరిగించదా విధమగాలి అని ఎరుక వివరించదా తొదపు ఇరుక విడిపించదా ఈ రీతిగా అనేక రకాలైనటువంటి సూచన వాక్యాలని గురువుగారు గురు శిష్య అన్యోన్య దర్శనంలో శిష్యుని పరిప్రశ్న గురువుగారి ఆశీర్వచనం జరిగింది ఇక అలా ఉంటే అలా తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనమో మొదటి మాటలోనే చెబుతున్నాడు ిట్టుట లేఖను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకను పోడి అంటే అడ్రస్ విలాసం గుర్తు ఎరుక అనే గుర్తుని వదిలేయాలట ఎరుక అనే గుర్తు లేకుండా పోవాలట ఎరుక అనే గుర్తు నుంచి విడిపించబడాలి కారణం ఏమిటంటే పుట్టేది ఎరుక గిట్టేది ఎరుక మరి ఏమిటండి బయలు దానికి పుట్టుక లేదు గెట్టడం లేదు జననము లేదు మరణము లేదు సర్వకాలము చట్టువలే కదలకు చట్టువలే చట్టువలే అంట పూర్వకాలం ఇంట్లో పెద్ద విసర్రాయి ఆ వెసర్రాయి కింద భాగం అది చట్టు వలె ఉంటుంది పైన ఉన్న రాయి దాని మీద తిరుగుతూ ఉంటుంది చూస్తే రెండు రాళ్ళు తిరుగుతున్నట్టుగా భ్రమించినట్టు కనబడుతుంది కానీ నిజానికి కింద ఆధారం కథలు దాని మీద ఉన్న రాయి తిరుగుతూ కాబట్టి అనంతంగా వ్యాపకమై ఉన్న అంతరిక్షము లేక వ్యోమము ములుగురుచు లేక ఉన్నది ఏ కదలడానికి అవకాశం లేకున్నది చట్టు వలే ఉన్నది దాని మీద తిరుగుతూ లేదా దాని లోపల తిరుగుతూ లేదా దా ఎరుక అన్నంతటా ములుగురుచులేక అంతరిక్షము వ్యోమం ఉన్నది కానీ అనంత విశ్వం ఎరుక పుడుతోంది గీడుతోంది సౌర కుటుంబం బ్రహ్మాండం ఒక కాలంలో పుడుతోంది ఒక కాలంలో గీడుతోంది ఒక భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలు ఒక కాలంలో పుడుతున్నాయి और कल्ला गीड़ पंचभूतात्मक सृष्टि स्थावर जंगमात्मक अंडजमु स्वेदजमु बुद्धिजम जरायुजमुनेपड़त नशिस्बी वेष्टि दी వ్యష్టి అనే ఉనికి దగ్గర నుంచి అనంత విశ్వం వరకు వ్యాపకమై ఉన్నటువంటిదంతా నేను నేను అనబడేదంతా నేను శరీరము నేను ఆత్మ నేను బ్రహ్మ నేను పరమాత్మ నేను పరబ్రహ్మ ఈ నేనుతో చెప్పబడేవన్నీ అనంత విశ్వం అట్టి అనంత విశ్వం ఎరుకా దీనికి కాలమే అధిష్టానం కాబట్టి అట్టి కాలాధిష్టానమునందు ఇవన్నీ ఏర్పడుతున్నాయి సంకల్పవశాత్తు ఏర్పడుతున్నట్టు తోస్తున్నాయి అభాసగా తోస్తున్నాయి కాల కొన్ని ఎక్కువ కాలం ఉన్నట్టు కొన్ని తక్కువ కాలం ఉన్నట్టు కనబడుతున్నాయి ఏదైతే ఎరుకకున్న ప్రాథమిక లక్షణం పుట్టుకుట గిట్టుకుట బయలుకున్న ప్రాథమిక లక్షణం పుట్టదు గిట్టదు చట్టు లేకల కుండును బట్టయల్ కమ్మరివాడి వద్ద ఒక దాగలి ఉంటుంది అనేక రకాల వస్తువులు ఆ దాగలి మీద పెట్టి కొట్టబడి తయారు చేయబడ్డాయి కానీ దాగలు మార్పు చెందదు ఆ రీతిగానే బట్ట బయలు చట్టు వలె కదలకుండా ఉన్నాయి ఇట్టిది ఎరిగి భావింపదగును మారుతున్న దాంట్లో మారని దాన్ని గుర్తుపట్టేటటువంటి పద్ధతిగా మానవుడు వివేకాన్ని సంపాదించాలి బాల్య య యౌన కౌమార వృద్ధాప్యములు శరీరమునకే గాని నాకు కాదు జాగ్రస్వప్న సుషుక్తములు సుషుప్తులు అంతఃకరణమునకే గాని నాకు కాదు షడూర్ములు షడ్భావ వికారములు అరి షడ్వర్గములు ఇంద్రియములకే గానీ నాకు కాదు పంచకోశములు గుణత్రయములు శరీరత్రయములు దేహత్రయములు అవస్థాత్రయములు లోకత్రయములు తాపత్రయములు ఎష్టి సమిష్టిలుగా ఉన్నటువంటి పిండ బ్రహ్మాండములకు ఇంద్రియతత్వములకు ఇంద్రియాధిష్టాన దైవ వ్యవహారములుగా సర్వజీవులకు ఏర్పడుతున్నవే తప్ప తత్ కాలవత్ ఆభాసమై తోచుచున్నవే కాని వాస్తవముగా కూటస్థుడు చట్టువలె కదలక ఉన్నాడు అపంచీకృత భాగమైన కూటస్థుడు చట్టువలె కదలక ఉన్నాడు అపంచీకృత భాగమైన జ్ఞాత చట్టువలే కదలక ఉన్నాడు ఈ జ్ఞాత ఆ ఒకడే ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ ఒక్కడే కదలని స్థితి ఎందు ఒక్కడే అభిన్నుడు ఈ కదలికలు ఉడిగిపోయిన లక్షణంతో ఇరుక విడిపించబడింది బయలు నిర్ణయమైంది బయలు ఎందు మహా స్థూల ద్వాదశి సూక్ష్మద్వాదశి కారణద్వాదశి మహాకారణద్వాదశి స్థూల షోడశి సూక్ష్మ షోడసి కారణ ఛోడసి మహాకారణ షోడసి అనే రీతిలుగా మరలా ఈశ్వర పంచీకరణ చెప్పబడి ఆ ఎరుక విడిపించబడుతుంది అట్లా పరశివమై ఉన్నటువంటి బయలునందు బట్ట బయలై ఉన్నదానిందు ఎరుక లేక సేవింపదవును కాబట్టి ఈ రీతిగా ఎరుక విడచినటువంటి బట్టబయలు స్థితి ఎందున్నటువంటి దేశ కేంద్రులు వారిని ఆశ్రయించి వారి దయచేపు దీనిని తెలుసుకొని నిర్ణయించుకొని ఆ రీతిగా పిండ బ్రహ్మాండములను అనేటటువంటి అఖండ ఎరుకను మూలా ప్రకృతిని పెనుమాయను లేనిదిగా చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది వట్టి ఆశల చేత పట్టుబడకను ఈ పిండ బ్రహ్మాండ వ్యవహారం అంతా ఉంది సాంఖ్య విచారణలో చెప్పబడేదంతా అదేమిటి అంటే అదే పంచకములని స్థకములని వ్యవహారమని కదంబమని లయమని ఈ ఆ పంచీకరణలందు ఆయా ఇంద్రియ వ్యవహారమును ఆయా గోళకముల వ్యవహారమును ఆయా తత్వముల వ్యవహారమును ఆయా అధిష్టాన దేవతా వ్యవహారమును ఆయా విషయ వ్యవహారమును ఆ సాంఖ్యమునందు అంతా విడగొట్టి చూపిస్తారు అది ఎటువంటిదంటే అన్నీ మీ ఇంట్లో ఉన్న సామాన్లు గుట్టగా పోస్తే ఆ సామాన్లు ఏ విభాగానికి ఆ విభాగం సజ్జినట్టు అనమాట అట్లా నిజానికి మాట్లాడితే ఒక కేటగరికల్గా అవన్నీ ఒక చైతన్య సూత్రం మీద పనిచేస్తుంది ఆ చైతన్యమే దేహతాదాత్మ్యత పరిమితికి జ్ఞాత అని బ్రహ్మాండ పరిమితికి కుటస్థమని ఒకే చైతన్యం పిలువబడుతుంది ఒకే ఆత్మ పిలువబడుతుంది కాబట్టి ప్రత్యేక పరమాత్మ లభిని ఈ రీతిగా ఇదంతా వట్టి ఆశలు కాబట్టి ఈ వట్టి ఆశలలో పట్టుబడక ఈ గుట్టుకు నోట తెలుసు భావింపదగు అంటే అర్థం ఏంటంటే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా మొట్టమొదట మహావాక్య నిర్ణయ పద్ధతికి బ్రహ్మనిష్ఠుడై చేరాలి అలా చేరినటువంటి వాడు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే చతుర్విధ ముక్తులను అనుభవించి అయమాత్మా బ్రహ్మము నుంచి సర్వం కల్విదం బ్రహ్మమనేటటువంటి పరమును నిర్ణయించే స్థాయికి ఎదుగుతాడు అలా ఎదిగినటువంటి ముక్తుడు ఎవడైతే ఉన్నాడో వాడు మరలా కిందకు దిగివచ్చి పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఉన్నటువంటి సమస్తమును ఎరుక తెలుసుకొని లేనిదిగా నిర్ణయించబడి గురువాక్యము చేత నిరసించబడి బయలునందు స్థిరం ఎరుకలేకూ పరమహంస అంటారు సరి అయినటువంటి సతశిష్యుడు సరి అయినటువంటి సద్గురువు గనక లభిస్తే ముక్తి ఆరు నెలల్లో సాధ్యము అంటారు ఒకసారి ముక్తస్థితి పొందినటువంటి ఏ మహానుభావుడైనా వ్యవహార కాలమందు నీవలనే ఉన్నప్పటికీ రెపపాటున ముక్తుడై నిలవగలిగినటువంటి సమర్తు ఈషన్ మాత్రమున తాను తలచినంత మాత్రమునే సాహిత్యముక్త స్థితి ఎందు నిలకడ చెందగలిగినటువంటి మహానుభావుడు బ్రహ్మనిష్ఠుడు కాబట్టి ఏవండి ఈ మనసు నేను తెలుసుకుంటూ ఇక్కడే ఆగిపోయిన ఈ మనసును నాకు దారిపడలేదండి అనేటటువంటి భీరు కాదు బ్రహ్మనిష్ఠుడు సింహహృదయం కలిగినటువంటి తీవ్ర వైరాగ్యం కలిగినటువంటి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి తానే దైవమనే నిర్ణయాన్ని పొందినటువంటి జగజ్జీవేశ్వరత్రయములు బ్రహ్మమునందు ఏకమై తాను బ్రహ్మనిష్ఠుడై మహావాక్య నిర్ణయ పద్ధతిగా చతుర్విధముక్తులను నిత్యముక్తిగా అనుభవిస్తూ సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడు ఇంతటి విశేషం కలిగినటువంటి వాడు రేపపాటున తన స్వస్థితి ఎందు తానుండగలడు అట్లా ఉన్నటువంటి వాడు అధికారి ఎరుకను విడిపించుకోవడానికి పరశివాన్ని తెలియడానికి బయలును తెలియడానికి దర్శించడానికి జన్మరాహిత్యాన్ని పొందడానికి ఎరుకైనా రీతి నుండును ఎరుగా అశక్యం బటంచు ఎన్ని ఎరుకను ఎరుగుననీ నాను ఎరుకే ఎరుగుట దుర్లాభమోసు మీ ee utabalu irugane irugariruga ee bayalu perugadu irugadu urugadu tarugadu arugadu karugadu tirugadu murugadu ఉత్తబయూరుగా చూటిగా చెప్పేస్తున్నారు ఎరుకైన రీతి నుండును ఎరుగ నశక్యంబటంచు ఎన్న ఎరుకను ఎరుగుజున ఎరుకకే ఎరుగుట దుర్లభము సుమి ఈ ఉత్తబయలు ఎరుగనే ఎరుగదు ఎరుక ఈ బయలు ఎరుగదు ఎరుగదు ఒరుగదు తరుగదు అరుగదు కరుగదు తిరుగదు మరుగదు ఈ ఉత్తబయలు ఎరుగనే ఎరుగదెరుక ఈ బయలు దానికి దీనికి ఏమీ సంబంధం లేదు బయలకి ఎరుకకి ఎట్టి సంబంధము లేదు అని నిర్ణయ వాక్యంగా ఈ పదార్థంలో చెబుతున్నాను ఇంకా ఎలా చెప్తునారా ఆ నిర్ణయాన్ని అంటే నీకు దేహధారివై ఉన్నందున ఎరుకను తెలుసుకోవడమే సులభం కాబట్టి నువ్వే అప్పటికీ పంచభూతాలలో ఉన్న భూతాలని తెలుసుకోగలుగుతావు కానీ గగన సదృశమైనటువంటి ఆకాశాన్ని తెలుసుకోలేకపోతున్నావు అట్టి ఆకాశము ఘటమునందైనా పటమునందైనా మహత్తునందైనా ఒక రీతిగానే ఉన్నది ఘటపటమట ఆకాశములు ఏకరీతిగా మహదాకాశమందు ఉన్నవి అంటుంది యదాంత పంచవింశది చెప్పడానికి కొండలో ఆకాశము ఇంటిలో ఆకాశము బ్రహ్మాండములో ఆకాశము ఆవతలో ఉన్న మహత్తులో ఉన్న ఆకాశం కాబట్టి ఒక కొండలో ఉన్న ఆకాశం కొండ పగిలితే ఈ ఆకాశం వెళ్ళి ఇంటిలో ఉన్న ఆకాశంలో కలిసిందన్నాడు ఇంటి ఇల్లు పడిపోతే ఇంటిలో ఉన్న ఆకాశం పంచభూతాల్లో ఉన్న ఆకాశంలో కలిసిందన్నాడు పంచభూతాల్లో ఉన్న ఆకాశం పడిపోతే మహదాకాశంలో కలిసింది అన్నాడు ఏమయా ఉన్న మహదాకాశంలో ఏర్పరచుకున్నటువంటి ఆభాస రూపక భ్రాంతి రూపక మోహరూపక అభిమానయుతమైనటువంటి ఆవరణలు పరిమితులు ఘటపటమటములు కదా సర్వకాలము ఉన్నది మహదాకాశమే కదా అట్టి మహదాకాశం బ్రహ్మాండము విశ్వము గెలాక్సీ నెభుల ఏ పేరైనా పెట్టుకో అనంత విశ్వం అది కేవలాకాశమునందే కదా తిరుగుచున్నది అట్టి కేవల ఆకాశము ఈ తిరుగుచున్న బయలు ఈ తిరుగుచున్నటువంటి విశ్వమణిడి ఎరుకను ఎరుగదున ఎరుకే ఎరుగుట దుర్లభము సుమీ కాబట్టి తెలుసు అన్నవారందరూ ఎరుకలోని వారే అన్నారు తెలియదన్న వారికే ఎరుక ఎలా లేదో తెలిసినవారేమునండి ఆ విషయం గురించి నాకు తెలియదండి కాబట్టి ఆత్మజ్ఞాన పద్ధతిగా బ్రహ్మజ్ఞాన పద్ధతిగా జీవబ్రహ్మైక్య పద్ధతిగా చెప్పబడినప్పుడు తెలియదు అజ్ఞానం తెలియటే జ్ఞానం తెలిసిడి తెలివిని మీరుట బ్రహ్మము అనే పద్ధతిగా అఖిల జీవసంగ ఆత్మలింగ అని చెప్పబడతారు కానీ ఇక్కడ ఎలా అంటున్నాడయ్యా అంటే ఏది తెలియజెప్పాలన్నా ఎరుక ఉంటేనే తెలియజెప్పగలడు ఎరుకను దాటినవాడు ఎరుకను మీరిన వాడు ఎలా తెలియజెప్పగలడు వాడే లేడు ఈ లేనివాడు బయలుకు పేరు పెట్టగలడు ఆ బయలున యహబయలని పరబయ్యాలని బట్టబయ్యాలని మరి మరి మరి మరి పేర్లు బయలుకు పెట్టేదంతా కూడా ఆ పేర్లన్నీ ఎరుకే కదా కాబట్టి సచ్చిదానంద నామరూపములనే ఐదు లక్షణముల తెలియబడేటటువంటి సర్వము శూన్యమునందు లేదు కదా ఈ సర్వమే ఆ శూన్యమునకు శూన్యమనే పేరు పెట్టింది కదా ఆ శూన్యములోనే నైన్ యొక్క ఆది ఉన్నది కదా ఆద్యంతములు శూన్యముగా ఉన్నది కదా ఈ సర్వమునకు కాబట్టి ఈ శూన్యము ఆ సర్వము ఎరుక అనే ఎందు అఖండ ఎరుక మూలా ప్రకృతి అన్న స్థితి ఎందు ఒకటిగానే ఉంది కదా పిండమన్నా బ్రహ్మాండమన్నా అందులో అహములన్నా అఖండమన్నా అఖండమన్నా ఎన్ని రీతుల మాట్లాడినా ఎరుగుదు నీ నూ కాబట్టి ఈ ఎరుకయ్య అప్పటికి తనలో తాను తిప్పుకుంటున్న సుడిగుండం వలనే తప్ప ఆవల ఉన్న బయలును చేయదు ఆవల ఉన్న బయలును తెలియచేయదు ఎరుగుట దుర్లభము సుమ్మి ఉత్తబయలు కాబట్టి ద్వాదశిలో ఉన్నటువంటి మొదటి పదం ఈ ఉత్తబయలు ఈ ఉత్తబట బయలు ఏమీ లేదు ఈ ఉత్తబట బయలు ఏమీ లేదు ఏతన్ శుద్ధవియత్ కించిన నాస్తిది రేమయ్య కొంచము కూడా లేదు ఇసుక రేణువంత కూడా లేదు అణువంత కూడా లేదు మహత్తంతా అసలు లేదు ఏతన్మిథ్య శుద్ధవియత్ కించిన నాస్తిది రేమయ్యా ఏ తత్ తనబడినదంతయును లేనిదే అనేటటువంటి నిర్ణయాన్ని ద్వాదశి అందిస్తుంది अंदर उटने बयलू काबी आकाशन मेघाल जो कनबड़ाई आकाश मेघाल इनाब सूर्य प्रभाव चेत मेघाल एर्पड़ जलचक्र भाग में मेघाल एर्पड़ మరల వర్షంగా ఏర్పడి మరల మేఘాలు లేకుండా ఉన్నటువంటి నిర్మలాకాశం ఏర్పడుతూ ఉంది అయినంత మాత్రమున ఆకాశంలో ఏమైనా ఎరుక కలిగిందా మిగిలిన నాలుగు భూతముల యొక్క చలనములు ఆకాశమునంది ఏమైనా ఎరుక కలిగించినవే లేదు కదా సముద్ర గర్భమందు అనేక జలచరములు జీవరాశులు ఉద్భవించి వ్యవహరించి లయిస్తున్నవి సముద్రకేమ సముద్రమునకేమైనా ఎరుగలిగినగా భూమండలమున అనేక జీవులు ఉత్పన్నమై వ్యవహరించి నిర్గమించుతున్నవి భూమికి ఏమైనా ఎరుగలదా కాబట్టి సాపేక్షంగా చూసినా కూడా ఈశ్వరత్వమునకు तत्कालवत्त कल भ्रमाजन्य भ्रांतिवश मोहवश लक्षण देहतारात्म्यता चैतन्यमू लेने दूढ़ अबरगदू विरगदूरगदू तरगदू अरगदू करगदू तिगदू मरगदू అచల లక్షణం సూటిగా చెప్తున్నారు ఆ బయలు ఎప్పటికీ పెరగదు ఎందుకని అంతటా ములుగు వృత్త సందు వ్యాపకమై ఉన్నది కదలటానికి అవకాశమే లేకుండా ఉంది కాబట్టి పెరగదు పెరగదు ఈ వ్యాపకమయ్యేది అంతా కూడా ఒకనాటికి మళ్ళీ కుంచుకుపోతుంది పెరిగేదంతా తప్పక విరుగుతుంది పెరుగుట విరుగుట కొరకే అనే ఆర్యోక్తిని ఈ సూచన నుంచే స్వీకరించారు రుగదు తరుగదు ఉరుగదు అంటే ఓ పక్కకి ఉరిగినట్టు కనబడుతుంది భూకక్ష గ్రహములు సూర్యమండలము చుట్టూతా చుట్టుతా పరిభ్రమించేటప్పుడు ఒక పక్కకి ఉరిగి ఉంటాయి అలా ఉరిగి ఉండటం చేత వాటి మీద అనేక రకములైనటువంటి విద్యుదావేశ ప్రభావములు విద్యుదావేశ చలనములు ఏర్పడుతూ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ వాతావరణ ప్రభావం చేత శీతోష్ణములుగా మంచు యుగములు కానీ హిమయుగములు జీవయుగములు కానీ రాతి యుగములు కానీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అదంతా ఏమిటంటే ఒరగటం తరగటం కాసేపు పెరుగుతుంది కాసేపు విరుగుతుంది కాసేపు ఉరుగుతుంది కాసేపు తొరుగుతుంది సూర్యుడికి దూరంగా పోయినట్టుగా ఉంటుంది సూర్యుడికి దగ్గరగా వచ్చినట్టుగా ఉంటుంది భూమి తత్ ప్రభావం చేత రూ ప్రభావములు ఏర్పడుతూ మారుతూ మార్తు ఉన్నాయి ఇలాంటి లక్షణములన్నీ ఎరుకే బయలు నంది వేమీ లేవు అరుగదు కరుగదు ఇంకేం చెప్తున్నావు ఏదో సముద్రాలు కరిగిపోతున్నాయి భూమి మీద హిమఖండాలు కరిగిపోతున్నాయి భూమి మీద ఉన్న ప్లేట్లు టెక్టానిక్ ప్లేట్స్ కదిలిపోతున్నాయి పర్వతాలు కరిగిపోతున్నాయి ఎడారులు పెరిగిపోతున్నాయి ఇలా భూమి మీద రకరకాలైన నైసర్గిక స్వరూప స్వభావములు లక్షల కోట్ల సంవత్సరాల మీద మార్పులు వస్తూ ఉంటాయి ఒక అనకప్పుడు ఏవో కలిసి ఉండి సప్త వసుంధర అన్నటువంటి తీరుగా ఉన్నటువంటి భూ ఇలాతలము భూతలము ఖండములన్నీ ఓ పక్కకు కలిసి అవి ప్రయాణం చేసి ఒక దగ్గరని మరొక దగ్గరికి జరుగుతూ మిల్లీమీటర్ మిల్లీమీటర్ ఇప్పుడున్న పరిస్థితికి వచ్చినాయి నిర్ధారణగా నిరూపణగా వేదములందు విజ్ఞాన శాస్త్రములందు కలుగుతూ అలా చెప్పిందంతా అరుగుతూ ఉంటుంది కరుగుతూ భూకంపాలు వచ్చినప్పుడు చూడాలి విపరీతమైన శబ్దం ఏర్పడుతుంది మేఘాలు గర్జిస్తాయి ఇలా పంచభూతాత్మకమైనటువంటి సమస్త సృష్టి అందంతా కూడా ధన్యాత్మకంగా ఉంటుంది దాని అవతలు ఉన్నటువంటి వ్యోమమునందుకు కూడా ఈ శబ్దము నిశ్శబ్దముగా ఉన్నది అనాహతముగా ఉన్నది నాదముగా ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ఎరుక ఇదంతా విశ్వం ఇదంతా కూడా బ్రహ్మాండం ఇదంతా కూడా పెండాడు కాబట్టి ఇదీ కూడా ఏమీ అబట బయలుక పట్టదు ఈ ఉతబయలు यरुगा इतन मिथ्याशु यकतीदेवया ये बुत बढ़ बैलूमी अक्ष सार यह बैलने आ युक पद्धति एप्डीर एंटे विषयावरण चेत आवरबे सुख दुख भ्रांति कंटे वो वस्तु सुखमने भ्रांति बल्क कलवा आत्म विचारण अशक्यं केवलमू देहात्म परधि वर के, के नाक्ष నియమితమైనటువంటి ఆత్మనిష్ఠునికి సకల భువన బ్రహ్మాండాధిపత్యమునకు సంబంధించినటువంటి బ్రహ్మనిష్ట అశక్యం పద్నాలుగు భువన భాండములను ఆక్రమించినటువంటి వామనుడు ఒక పాదముతో ఊర్ధ్వలోకములను ఒక పాదముతో అధోలోకములను ఆక్రమించినప్పుడు బలిచక్రవర్తి ఈ పద్నాలుగు లోకాలలో ఉన్నవాడే కదా మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే తన శరమును చూపెట్టేట అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఆ ఏడు ఏడు పద్నాలుగు లోకాల నిర్ణయం అనేటటువంటి ఎరుక ఆ బ్రహ్మరంధ్రస్థానము నుంచే పనిచేస్తుంది ఆ భూమాస్థానము నుంచే పనిచేస్తుంది కాబట్టి అయ్యా ఈ ఎరుక విడిపించేసేవనుకో నాకు ఆ పద్నాలుగు లోకాలతోనూ పని నీకు నాకు అభేదం నీ విరాట్ రూపంతో నాకు పని లేదు నేనే లేనివాడనయ్యేటట్లుగా నన్ను గ్రహించు స్వామి అని వామ త్రివిక్రమావతార రూపుడైనటువంటి వామన్కి మృక్కినవాడు బలి అవడానికి అసరు కులమునందే పుట్టినవారైనను ప్రహ్లాదుడు బలి ఇత్యాదులు హ్లాదినీ శక్తి బాగా విశేషంగా పనిచేసేటటువంటి వారు ఈ హ్లాదినీ శక్తి ఆ రాధారూపంగా కూడా కొలవబడుతుంది కాబట్టి సాధకుడిలో తన యొక్క అంతఃకరణాన్ని జయించేటప్పుడు ఈ హ్లాదిినీ శక్తి ఎంతో ఉపయోగపడుతుంది ఆ రాధాదేవి యొక్క ప్రయోజనం చాలా ఉంది అలా తాను ఉపాసించేటటువంటి దైవం యొక్క కరుణ గురుకరుణ చేత ఐదు ఐదుల ఇరవై ఇంద్రియ సముచ్చయాన్ని ఐదు ఐదుల ఇరవై తత్వ సమాహారాన్ని దాటినటువంటి వాడై కూటస్థ నిర్ణయాన్ని పొంది కూటస్థమున కావలన్న పరమును వీక్షించి పరిశీలించి గురి గుర్తుగా ఎరిగి గురి గుర్తులు అనేది ఎరుకను విడచి బయలు నందు స్థితం ఎరుగ రెరుకా ఈ బయలు పరశివము కళాకాలము చిత్తు తమస్సు ఈశ్వర పంచీకరణమునందు ఐదైదులు ఇరవై లక్షణాలని ఎరుకగా నిర్ణయించబడి ఆవల ఉన్నటువంటి పరశువమనేటి బయలునందు ఈవల ఉన్న పరశివము కాని బ్రహ్మాండము కాని పిండాండము కాని లేనివి పలుకున పలుగక తల పోయుదు మిన మదికి తగులకాయపోడు ములుసలేకను కలిగున్నది బటాబయలు కదరామాయన్నా ఇదిగో చూడు కదులాదో ఎన్న తలపన్న తెరుగక చలియండవా నల అలయక నెలచుడు గదరా మాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకున పలుకక రా పలుకగరాకను తలపోయుదుమనిన మదికి తగులక ఎప్పుడు ములువృచ్చ సందులేకను కలిగున్నది బట్టబయలు కదరామాయణ ఇదిగో చూడు కదులాదోయన్న పలుకన్న పలుకక తలుపన్న తలపన్న చలియండలయ్యు గది గోచూడు ఇది పదవి కాబట్టి పలుకున పలుకగా రాకను యంత్రతంత్ర మంత్ర విశేషాదుల చేత సప్తకోటి మహామంత్రశా చిత్త విభ్రమకారక అనేది సూచన వాక్యంగా ఏ ఉపాసనల చేత కూడా ఈ బయలును తెలియరాదు ये मंत्रतंत्र महिमा उच्चारणल चेत ग लेक उच्चाटन मारण मोहन इत्यादि वशीकरण मंत्रेत लेक अभेदेदवादमुचेत यानी ద్వైత అద్వైత విశిష్టాద్వైతముల చేత కానీ తలపోయాలంటే అలా తలపోయాలంట మరి అలా తలపోయాలన్నా మరికి తగులదటైంది కాబట్టి అనేక అన్వయ వ్యతిరేక లక్షణాలతో శాస్త్ర రీతిన పరోక్ష పరోక్ష ప్రత్యక్ష పద్ధతులుగా షట్ ప్రమాణ సహితముగా ఇంత విచారణ చేసినప్పటికీ విచారణ చేత తెలియబడరానిది లేకను కలిగున్నది బట్ట బయలున్నున్నట్లుండి పాయను విన్న కన్నది ఏడ ఏమియు లేక పాయను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలు కొనవే ఉన్నది ఉన్నట్లు ఉండిపోవుట రావాలట అలా ఉంటే ములుగృత్సందులేక ఉంటాడు ఉన్నది ఉన్నట్లుగా ఉండుట బట్ట భయలు కదరా మాయన్నా ఇదిగోచూడు మదల అచలముని ఎరిగించదా ఎరిగించేశా ఇది గోచూడు కదలాదో ఎన్నా చూపెట్టారు బయలును దర్శించాడు బట బయలును గురుడు చూపిన అటులే కనుపుడమీ అందునను పట్టు విడువక గుట్టుమరువక దిట్టమైపోవే ఆత్మా మేలుకొనవే ఈ కేవల ఆత్మ బయలుస్థితి ఎందు మేలుకొన్నదే కాంచితే తానే లేదు తనకు మూలము లేదు వ్యవహారం లేదు నామ రూప నటన క్రియా సచిదానందములనేవి లేనే లేవు సర్వకాలమందు ఒక్క రీతిగా ఉన్నదిన్నట్లు ఉండిపోయాయి కదరామాయన్నా ఇది గోచూడు కదలాదోయన్నా కథలని వాడిగా మిగిలిపోయాడు పలుకన్న పలుకకా ఈ బయలుని దర్శించినటువంటి వాడు బయలుస్థితి ఎందున్నవాడు ఉన్నదొన్నట్లుగా ఉన్నవాడెవడో ఇంకా వాడు ఏం మాట్లాడతాడు ఏం విశేష వ్యాఖ్యలు చేయగలుగుతాడు ఏమి ఒకదానిని ఫలింతలుగా చెప్పగలుగుతాడు కారణం ఏమిటంటే నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అనే మౌనాన్ని దాటినటువంటి వాడు పలుకన్న పలుకక తల పన్న దెరుగక సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడు కావల ఉన్నవాడు చలియండల అలయక అష్టధను నిర్ణయాన్ని నిరసించినటువంటి వాడు ఏ రకమైనటువంటి శరీర స్పర్శ స్పృహ లేనటువంటి వాడు నిలచుండు కదరామయోచూడు కదులా దోయన్నా భగవాన్ రమణులకు విశేషమైనటువంటి వ్రణం రాచపుండు వచ్చింది దానికి అనేక రకాలైనటువంటి సర్జరీలు చేశారు చేస్తే ఆనాటి కాలంలో కూడా శీతల యంత్రాలు ఉన్నటువంటి గదులలో వీరిని ఉంచాలని ప్రయత్నించారు ఆ వ్యవహారం చూసే వ్యక్తి పొరపాటున శీతల యంత్రం బదులుగా వేడి చేసే యంత్రంగా మార్చిపెట్టాడు ఆ గది యొక్క ఉష్ణోగ్రత తగ్గవలసింది పోయి పెరిగిపోతూ పోయింది లోపల నీళ్లు వేడెక్కి వేడెక్కి వేడెక్కి మరిగే దశ దాకా కూడా లోపల వేడి పెరిగిపోయింది ఇంతలో ఎవరో అటుగా వచ్చారు ఏమిటి గడి ఇంత వాతావరణం వేడిగా ఉంది అసలు బయట ప్రభావితం అయిపోయింది ఏమిటి ఇలా జరిగింది ఏమిటి చూడడానికి వచ్చారు లోపల మహర్షి ఉన్నారు అయ్యా ఏం మహానుభావా చెప్పవచ్చు కదా ఇంత బాధను అనుభవించడం ఎందుకు మీ బాధ తగ్గుతుందని ఆశ్రమం నుంచి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీకు వైద్యం చేసి ఇక్కడ పెట్టాం కదా మరి ఈ గదిలో మీకు ఈ శీతల యంత్రం ఉండాలి కదా మీ బాధ తగ్గడానికి శీతల యంత్రం ఏర్పాటు చేస్తే పొరపాటు జరిగితే ఈ అపరాధాన్ని మీరు ఇట్లా భరించడం ఏమైనా సమంజసంగా చలి ఎండా బానలా అలయా కదరా మాయన్నా వారన్నారు మీరేమో దీనికి సుఖమని ఇక్కడ పెట్టారు ఇదేమో సుఖంగా లేదంటోంది నేనా మీరన్నది ఎరుగజాలను ఇది చెప్పేది ఇరుగజాలను మీరు చెప్పిన అంశము నాగెరకలేదు ఇది చెప్పే అంశము నాగెరకలేదు కారణము నేను కేవల ఆత్మస్వరూపుడు బట్టబయలు లేనివాడ మరి నేనేం చెప్తాను అన్నారు మహానుభావుడు కదరా ఇదిగో చూడు కదలాదోయన్నా అలాగే మన గురువరేణ్యులు కూడా అనేక రకములైనటువంటి దేహబాధ బాధలు ఏర్పడుతున్నప్పటికీ గత పుష్కర కాలం అంతకుముందు పుష్కర కాలం కూడా సమిష్టి అనుభవం వారికి ప్రవేశించిన కాలం నుంచి నేటి వరకు కూడా అనేక రకములైన దేహ బాధలు ఏర్పడుతున్నప్పటికీ పలుకన్నా కన్న పలు కక తలపన్న తెరుగక చలియండా వానల అలయక నెలచుండూ గదరా మాయన్నా ఇది గోచూడు కరులాదోయన్నా అలా సశరీరులై ఉన్నటువంటి అశరీరుల యొక్క పెద్దలైనటువంటి వారి దేశీకోత్తములు దేశీక భరియులైనటువంటి వారి దయచేత ఇది గోచూడు కదులదో ఎన్నాసందుకను కలిగున్నది బట్టబయలు కథరామాయన్న అలా బయలును దర్శించి స్థిరమైనటువంటి జనన మరణ రహితమైనటువంటి ఎన్నటికి పుట్టనిది ఎన్నటికి చావనేది అయినటువంటి బట్ట బయలుగా ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోయినటువంటి స్థితి ఎందు సామ్య మే మిజోపదు కామక్రోధాదికములులయదు అనిశము ఏ పాలుంగదు ఇతరులు మనిన మారుల్ కదు బయలు దీనికి మృకేరు తరాజె న్రయా నటనలన్ని యో మీనియ నరాక ఏకమీయుబటయలు దీనికి మృకే ఋతరా జే జూ కాబట్టి ఇలా ములుగుత సందు ఉన్నది పలుపు కావల ఉన్నది చలి వానల అలయక ఉన్నది తలపన జరుగుకున్నది చట్టువలే ఉన్నది కదలక ఉన్నది అయినటువంటి బట్టబయ్యలు సామర్థ్యమే మీద మీరు దగ్గరికి వెళ్ళి ఏమండి మీ వల్ల మాకేమిటండి ప్రయోజనం మీ సామర్థ్యం ఏమిటండి మీరు ఏం చేయగలరండి అంటే ప్రయోజనం ఏముంది కామ క్రోధాదికముదు కలయదు షడ్భావ వికారములు కానీ షడూర్ములు కానీ అరే షడ్ వర్గములు కానీ ఇత్యాదులైనటువంటి దేహదాదాత్మ్యత సంఘ ప్రభావం ఏమియుషము కలయదు ఒక్క క్షణం కూడా వాటి అందు తాదాత్మ్యత స్థితిని పొందదు ఏ పాములెరుంగదు ఏ పాములు ఏ రకమైన పాము అంటే కదలిక ఏ కదలికలు లేదు ఎరుగదు ఇతరులు ఏ మనినను మారు కొందరేమో నాస్తి కూడా కొందరేమో ఆస్తికుడు అన్నారు కొందరేమో బ్రహ్మమన్నారు కొందరేమో జీవులు అన్నారు కొందరేమో ఆత్మ అన్నారు కొందరు చైతన్యం అన్నారు కొందరు పశువులు అన్నారు కొందరు పశుపతి అన్నారు కొందరు ఈశ్వరులు అన్నారు కొందరు జగత్ ఇట్లా ఏ మాట పలికినా ఇదంతా ఇరుక పద్ధతి కదా మారు పల్కది బటబయలు సౌండ్కి రిఫ్లెక్షన్ ఉంటేనే వినపడేది ప్రొడ్యూస్ అయ్యేది కాబట్టి గ్రహణం శబ్ద ఉత్పత్తి బిందుస్థాన నిర్ణయం నుంచి మాత్రమే ఉంది బిందువున కావాల బిందు సర్వదేవతాం ప్రతిష్ఠితం దేవతా వ్యవహారం అంతా కూడా బిందుస్థానం నుంచే అంతా అణుసమూహమే అంతా పరమాణు పద్ధతే దాన్ అవతల కృష్ణ బిలమునందున్న కృష్ణ పదార్థమునందు ప్రకాశమే లేదు అనంత విశ్వే శూన్యమున లేదు సర్వంగా ఉన్న విశ్వం కానీ ఈ విశ్వమున కాదు అందున్న శూన్యము విశ్వమే లేకుండా పోయినప్పుడు మిగిలినటువంటి శూన్యము కానీ అంతఃశూన్యం బహిశూన్యం మధ్యశూన్యం శూన్యకుంభైవాంబరే అన్నరీతిగా గానీ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచే అన్నరీతిగా గానీ ఏ మనీనా బట బయలు దీనికితరా జై జ य दी कीर्तन पड़ताओ ये मन भजनलो ये मैं पूजलो ये षोड़ोपचार ये यज्ञ यागाधिकेत वीलिएगमल वीलिएगमल चेत वील् दी उद उ जे जे दीन कंटे उन्नतमी दीन कंटे आवल ले దీనికంటే మీరుట లేదు కారణం ములు బృత్సందులేకయున్నది కదులకాయున్నది నామరూపక్రియా నటనాలన్యూ మీరి అష్టతన వ్యవహారమంతా నామరూపక్రియా నటనలు అదంతా అహంతతో కూడుకున్నటువంటి మమంతతో కూడుకున్నదంతా జీవతనువులైతే అహంతతో కూడుకున్నదంతా ఈశ్వరతను కాబట్టి అహంతనే అభిమానమైన మమంతనే అభిమానమైన జీవాహమైన దివ్యాహమైన దేహోహమన్నా బ్రహ్మాహమన్నా ఏ రీతిగా చెప్పబడినా బయలు ఈ అహమునకు మూలము లేదు మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు ఏమని అనరాక ఏకమన్నది ఇక్కడ ఏకమన్నది అంటే ఒకటిగా ఉన్నదనేటటువంటి సూచన కాదు ఇది లేనిదిగా ఉన్నది తాను లేనిదిగా ఉన్నది నేననుటకు లేనిదిగా ఉన్నది లేక ఉండుట అనే పద్ధతిగా ఉన్నది ఈ బట దీనికీ రొకేరితరా జే జేలూ హరి ఓ శ్రీ గురుభ్యో నమ ఓ నమదో నదం ఓ న క్షర్ణస్మాయర్ణమేవాశిషనాభవతు సహ నవోనక్ సహ వీర్యం కరవహై తేజస్వినధితమస్షావై ఓ శాంతిశా స్వురు నిజగరు పరమగురు పరమేష్ిగొరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి ఓం శ్రీ గురువ్యో నమ్ హరి ఓం